జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణాశ్వ నోతి సాదరం శ్రీమహాగ్రా నమ సదాశివసారామధ్యమాదాచార్యపే గురు పదా క్చిత్తి శ్లోకం అయిపోయిందండి మొత్తం భాష్యమంత అయిపోయింది సాంఖ్యయోగంలో మూడు ప్రధానమైన సెక్షన్స్ ఉన్నాయి మొత్తం చాప్టర్ లో డెబ్బై ఎన్నో శ్లోకాలు ఉన్నాయి మీకు తెలుసు పదకొండో శ్లోకం దగ్గర ఆరంభమైన ఉపదేశం పదకొండు నుంచి ముప్పై ఒకటి వరకు ముప్పై ఒకటో ముప్పై ఒకటో దానికి శ్లోకాలు దానికి సాంఖ్యము అని పేరు అంటే దాంట్లో నిర్గుణ పరబ్రహ్మ యొక్క జ్ఞానం ఉపదేశం నిర్గుణ పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉపదేశింపబడుతుంది అంటే ఉపనిషత్తుల యొక్క సర్వోపధి ఉపదేశము ఏదైతే దొరదో అది ఇరవై శ్లోకాల్లో వస్తుంది అందుకే ఇరవై శ్లోకాలు కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గ శ్లోకాలు భాష్యం కూడా విస్తారంగా ఉంటుంది ఇక్కడ ఈ మళ్ళీ ముప్పై శ్లోకం దగ్గర నుంచి కర్మయోగం ఆరంభం అంటే ఇరవై శ్లోకాల్లో చెప్పినటువంటి నిర్గుణ పరబ్రహ్మను సగుణ రూపంగా మనం ఆరాధించి దానిని సాక్షాత్కరించుకోవటం ఇలాగా ప్రాక్టికల్ థీరీ అండ్ ప్రాక్టీస్ లాగా సో కర్మయోగము ఈజ్ ది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సాంఖ్య యోగ సో ముప్పై ఒకటో శ్లోకం నుంచో ఎక్కడో ఆరంభమై సుమారు ఒక ఇరవై శ్లోకాలు సగుణ సగుణ పరబ్రహ్మ ఆధారముగా కలిగిన కర్మయోగం ఉంటుంది కర్మయోగం దగ్గరకు వచ్చేప్పటికీ భక్తుడు ఈశ్వరుడు సెపరేట్ అయిపోతాడు భక్తుడు ఈశ్వరుడు సెపరేట్ అవగానే ఇంకా ఈశ్వరుడు నిర్గుణం కాదు సగుణంలో పడుకుంటాం అక్కడ కర్మయోగము అంటే కర్మను ఫలాకాంక్ష లేకుండా ఆచరించటం కర్తృత్వం లేకుండా ఆచరించటం ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అది వేదాంత అక్కడ వచ్చేస్తుంది అది రెండో సెక్షన్ మూడో సెక్షన్లో స్థిత ప్రజ్ఞ లక్షణాలు అంటే ఈ నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని సగుణ కర్మయోగాన్ని తన ఎందు ఆవిష్కరించుకుండే మహాత్ముని యొక్క లక్షణం దట్ ఈస్ ది లైఫ్ బోత్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జ్ఞాన యోగ అండ్ కర్మయోగ ఫైండ్ దేర్ ఎక్స్ప్రెషన్ అది మూడో సెక్షన్ మొత్తం శాస్త్రం అంతా వచ్చేసింది సాంఖ్యయోగంలో సో ఇది విహంగం వీక్షణము అంటారు బర్డ్స్ ఐ వ్యూ సో ఇంకా అక్కడతో ఆఖరు గీత ఆఖరు గీత ఫలం కూడా చెప్పేస్తాడు శ్రీకృష్ణుడు ఫలం చెప్పేసేటంటే అయిపోయింది ఇంక శాస్త్రం పూర్తయినట్ట అర్థం కానీ అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు అందుకోసం గీత కంటిన్యూ అవుతుంది సో చాలా చాలా చక్కటి స్ట్రక్చర్ అరేంజ్మెంట్ దాంట్లో మొట్టమొదట మనం నిర్గుణ పరబ్రహ్మ ఆత్మతత్వంలో ఉన్నాం కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా మీరు అవలోకనం చేయాల్సి ఉంటుంది మామూలుగా లోకంలో మీరు వింటూ ఉండేటువంటి ఈ సమాచారం ఏదైతే ఉంటుందో అలా ఉండదు చాలా విలక్షణంగా ఉంటుంది చూద్దాము చూస్తూనే ఉన్నారు మీరు ఇంకా అదే కంటిన్యూ అవుతుంది కూడా సో శ్లోకం ఒకసారి అంతాము ఇస్ శరీరిణనాశినోప్రమేయత్యుధ్యస్వభావత అంతవంతే నిత్య క్త శరీరిణ అనాశిన అప్రమేయస్ తస్మాత్స్వ భారత పదచ్ఛేదం చేస్తే అక్కడ పదాలు ఏమిటో తెలుస్తాయి దాని మీద మనం అర్థం చేసుకోవటం తేలికోం ఈ తస్మాత్ యుద్ధస్వ భారత అలాంటివి తర్వాత ఉంటాం సో ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ప్రక్రియనే కొంచెం ముందు కొనసాగిస్తున్నాడు శ్రీకృష్ణుడు శరీరము శరీరీ అనే విభాగం సో ఇప్పుడు చూడండి మనం కారు ఉంటుంది కారు అది ఆటోమొబైల్ అని పేరు దాన్ని తనంతా తానుగానే నడిచేస్తుంది గుర్రవం ఏదో దాన్ని లాగక్కర్లా బండి అయితే లాగాలి ఎద్దులో గుర్రమం ఏదో లాగాలి కారు అలా లాగనక్కర్లా దాని అంతా నడిచేస్తూ ఉంటుంది కానీ అలా అనిపిస్తుంది వాస్తవం అది కాదు కారు దానంతరది నడిచే స్టీమ్ అట్లయితే రెండు రోజులకి ఒకసారి పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ఎందుకు పోస్తారు దాంట్లోనో కాబట్టి అదేం దానంతది నడిచేది కానీ కారు వెళ్ళిపోతుంటే ఏమనిపిస్తుంది ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ ఇట్స్ ఓన్ స్టీమ్ అన్నట్టుగా అనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ ది ఫ్యాక్ట్ కారు జడము తనంత తానుగా అది నడవలేదు దాన్ని నడిపించేటువంటి పవర్ ఒకటి ఉండాలి ఆ పవరు బయట నుంచి వస్తుంది పవర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ సో మీరు కారు కారుని కారుకి యొక్క పవర్ని ఆ రెండింటిని సెపరేట్ చేయడం ప్రారంభిస్తారు తర్వాత కారులు అనేకం కారు నడిపించే పవర్లు అనేకమా లేకపోతే అది ఒకటే అది అది ఒక్కటే అది పెట్రోల్ అయినా పెట్రోల్ పోయినా డీజిల్ అయినా ఏదైనా కూడా పెట్రోలు డీజిల్ అంటే అవి లిక్విడ్స్ అని మీరు అనుకోవద్దు ఒకే అలా దృష్టికి లిక్విడ్ లా కనపడుతుంది స్థూల దృష్టికి లిక్విడ్ కానీ సూక్ష్మంగా చూసినట్లయితే ఇట్ ఈస్ పవర్ లిక్విడ్ షేప్లో ఉన్న పవర్ లిక్విడ్ ఫామ్లోకి ఎక్కడి నుంచి వచ్చింది అది అసలు ఎక్కడ ఆరంభమైంది సూర్యుడి దగ్గర ఆరంభమైంది సూర్యుడి దగ్గర ఆరంభమై ఈ లిక్విడ్ ఫామ్లోకి వచ్చింది సూర్యుడి నుంచి ఫొటోసెన్థసిస్ అయ్యి అడవులు పెరుగుతాయి ఈ అడవులు భూకంపం మీద వచ్చినప్పుడు కొలాబ్స్ అయ్యి అవి భూగర్భంలో ఆ ఫోటో ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా పెట్రోల్ కింద కండెన్స్ అవుతుంది అది మనం పైప్ వేసి తీసుకు అది కారులోకి వస్తాం కాబట్టి కారులు వేరు వేరుగా ఉన్నాయి కానీ కారులనన్నింటినీ నడిపేటువంటి సూర్యశక్తే నడుపుతోంది అండి ఒక్క మాటలో చెప్పాలంటే సో ఆ సూర్యశక్తి అది ఒక్కటే అది దాని రూపాలు వేరైనా అది ఒక్కటే డీజిల్ అయినా అదే పెట్రోల్ అయినా అదే ఇంక రేపు పొద్దున్న హైడ్రోజన్ గ్యాస్తో నడిచి కారు గ్యాస్ కార్లు గ్యాస్ అంటే కూడా అదేనండి గ్యాస్ అంటే మరొకటి ఏమో అనుకున్నారు ఇథెన్ గ్యాసే కొంచెం అదే ఆ కార్బనోహైడ్రోజన్ కొంచెం ఎక్కువ పెట్రోల్ అవుతుంది రెండు కార్బన్లు ఉంటే గ్యాస్ అయింది ఆరు కార్బన్లు ఉంటే పెట్రోల్ అయింది పది కార్బన్లు ఉంటే డీజిల్ అయింది దీనిలే కాబట్టి అదే సేమ్ థింగ్ కాబట్టి సో మీరు దేంతో నడిపిన ఆ నడిపేటువంటి శక్తి మాత్రం పైనుంచి వస్తుంది తర్వాత కారు ఉందనుకోండి కార్లు అనేకం ఒకే యజమానికి కూడా అనేక కార్లు ఉంటాయి కానీ ఇన్ని కార్లని నడుపుతూ ఉండేటువంటి శక్తి ఒక్కటే అదొకటి కాబట్టి దేహము దగ్గర దేహము దేహీ శరీరము శరీరీ సో శరీరములు అనేకం ఆ శరీరములు అన్నిటి ఎందు ఆ శరీరాన్ని నడుపుతూ ఉండేటువంటి శక్తి ఒక్కటి అది శరీరీ సో అదే సరిగ్గా ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ అన్నమాట అంజేత మీరు ఇచ్చారు శరీరానికి ఈ డిస్టింక్షన్ మనం చూడాలి ఇప్పుడు కారు సిచ్యువేషన్ మీరు చూడండి కారు సిచ్యువేషన్లో అక్కడ పరిచ్ఛిన్నమైనది పరిచ్ఛిన్నము అంటే లిమిటెడ్ సో దేశకాలముల చేతనం లోబడి ఉంటుంది ఆ దేశంలో ఉంటుంది ఇంకో దేశంలో ఉంటుంది దేశం అంటే స్థానం ఉండవు భారతదేశం మరో దేశం అనుకుంటారు స్థానం తర్వాత ఆ కాలంలో ఉంటుంది మరో కాలంలో ఉండదు ఆ రకమైనటువంటి దేశ కాలముల యొక్క సీమలు దేనికి దాన్ని అల్పము పరిచ్ఛిన్నము అని అంటారు ఇంగ్లీష్లో లిమిటెడ్ అని అంటారు లిమిటెడ్ కానీ కారులో కారుని నడిపే పవర్ అది లిమిటెడ్ కాదు అదే చూసారా కానీ మీరేమంటారు మా కారులో ఐదు లీటర్లే పడుతుంది అని అంటారు అంటే ఇప్పుడు ఈ ఐదు లీటర్లు అనే అది కారుదంటారా లేకపోతే పవర్దా కారుదే కానీ మనం ఏం చేసాం కారుకుండేటువంటి లిమిటేషన్ని పవర్ మందు ఆరో పవర్ నందు ఆరోపించినారు ఆ పొరపాటు మనం చేస్తూ ఉంటాం కారు విషయంలో పెద్ద సమస్య ఏం కాదు ఇప్పుడు మీరు కారు విషయంలో నేర్చుకుని కొత్తగా ఆచరణలో పెట్టాల్సింది ఏముండదో ఆ దాన్ని అలా నడిపించడం అంతే దృష్టాంతం అదే కారు విషయంలో నేర్చుకునేది ఏమి ఉండదు అది దృష్టాంతంగా తీసుకుని లోకానుభవాన్ని మనం ఇక్కడ శరీరము శరీరీ దీనికి అప్లై చేసుకుంటామన్నమాట కాబట్టి కారుకి ఉంటాయి కానీ పరిచ్ఛేదములు కారులో పోసే పెట్రోల్ని కనుక మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే పెట్రోల్ని సూర్యశక్తియే పెట్రోల్ అని మీరు అర్థం చేసుకుంటే ఆ సూర్యశక్తి ఎందు నాత్వము ఉండదు క్లూరాలిటీ ఉండదు తర్వాత ఈ కారుకు ఉండేటువంటి లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమీ కూడా సూర్యశక్తి ఎందు ఉండదు చూసారా ఎంత తేడాను అంటే కారు అని అన్నామే ఆ కారు అన్నది ఆ సూర్యశక్తి సమావేశమైనటువంటి ఒక ఒక పదార్థము సో చిత్రం ఏంటంటే సూర్యశక్తి కారులో ఎప్పుడు సమావేశమైందో అప్పుడు ఆ కారు ఉండేటువంటి గుణాలను లేక ధర్మాలను ఆ సూర్యశక్తి ఎందు మనం ఆరోపించి మాట్లాడతాము కారుకి సపోజ్ ఫైవ్ హార్స్ పవర్ అనుకోండి కాబట్టి మనం ఏమంటా ఉంటే ఆ సూర్యశక్తి కూడా ఫైవ్ హార్స్ పవర్ అన్నట్టుగా మాట్లాడతాం ఓకే జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్ ఇన్ ఇట్స్ స్పిరిట్ అది ఆ హార్స్ పవర్ అనే లిమిటేషను కారు యొక్క లిమిటేషన్ తప్పిస్తే సూర్యశక్తి యొక్క లిమిటేషన్ కాదు అది అది సూర్యశక్తి యొక్క లిమిటేషన్ అనుకోండి ఇంకో చోట ఇరవై హార్స్ పవర్ ఇంజన్ ఉండడానికే వీలు లేకుండా ఉంది అది ఆ కారు యొక్క లిమిటేషన్ కాబట్టి పుట్టినే ఇన్ ఏ వెరీ నైస్ ఫామ్ నేనేం చేస్తానంటే వేదాంతం యొక్క ప్రిన్సిపుల్స్ని ఒక తేలికగా అర్థం చేసుకునేటువంటి ఒక మోడల్లో తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాను సో కారు అన్నది చూడడానికి అలా ఉంది కానీ ఆ కారులో రెండింటి యొక్క సమావేశం ఉండదు ఏమిటా రెండు అంటే ఒకటి పరిచ్ఛిన్నమైనది కారు ది బాడీ ఆఫ్ ది దాన్ని కూడా బాడీ అని అంటారు వెరీ ఇంట్రెస్టింగ్ అది కూడా బాడీ అనే అన్నారు అంటే ఎక్కడో తెలియకుండానే దీన్ని దాన్ని పోల్చారనమాట దానికి బాడీ సో ది బాడీ ఆఫ్ ది కార్ అది పరిచ్ఛిన్నము ది పవర్ ఆఫ్ ది కార్ పరిచ్ఛిన్నం కాదు ఏమండి సో ఈ రెండింటికి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తే బాడీ ఆఫ్ ది కార్ లిమిటెడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ పవర్ ఆఫ్ ది కార్ నాట్ లిమిటెడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ బాడీ ఆఫ్ ది కార్ మే చే పవర్ ఆఫ్ ది కార్ డజంట్ చేంజ్ బాడీ ఆఫ్ ది కార్ విజిబుల్ కనబడుతుంది ది పవర్ ఆఫ్ ది కార్ కనబడదు కంటికి కనపడదు కదండి లేదని నడుస్తు నడుస్తున్నప్పుడు కూడా కారే నడుస్తున్నట్టు కనపడుతుంది కారే కనపడుతుంది మీకు పవర్ మీ కంటికి కనపడతాం నడకంటే నడక ఏమైనా కనపడుతుంది ఈ క్షణంలో కారు ఇక్కడ ఉంది మరుక్షణంలో కారు ముందుకు వెళ్ళింది ఈ చేంజ్ ఆఫ్ పొజిషన్నను బట్టి మీరు నడకని భావన చేస్తారు నడకేం కనపడదు కారునే చూస్తారు మీరు ఈ క్షణంలో కారు చూస్తారు మరుక్షణంలో కారుని చూస్తారు ఈ క్షణంలో కారు ఉన్న స్థానాన్ని చూస్తారు మరుక్షణంలో కారు ఉన్న స్థానాన్ని చూస్తారు ఈ క్రమాన్ని మనస్సులో భావన చేసి ఇది నడిచింది అని అంటారు కాబట్టి నడక కనపడదు కారే కనపడదు కనుక నడక రూపంగా కూడా శక్తి కనపడదు శక్తి కంటే కనపడుతుంది కంటి కనపడదు కాబట్టి లేదంటామా అబ్బే లేదని ఎందుకంటామా చూడండి ఎంత తేడా ఉందో ఇప్పుడు మీరు కేవలము దేహాన్ని ఆ శక్తిని మీరు కంపేర్ చేయండి దేహము పరిచ్ఛిన్నము ఆ దేహంలో ప్రకటమయ్యే శక్తి అపరిచ్ఛిన్నము దేహము మారిపోతూ ఉంటుంది ఒక జీవితంలో మారిపోతుంది బాల్యమునందు దేహము యువనంలో దేహము వృద్ధాప్యంలో దేహము ఎంత తేడా ఉందో చూడండి సో బాల్యంలో దేహంలో ఏ శక్తి ప్రకటమవుతుందో వృద్ధాప్యంలో కూడా అదే శక్తి ప్రకటమవుతుంది కానీ దేహంలో మార్పులు వచ్చాయి శక్తిలో మార్పు రాలేదు మనం శక్తిలో కూడా మార్పు వచ్చింది అనుకుంటాం అది పొరపాటు బాల్యంలో పొరుగెత్తి వాళ్ళం వృద్ధాప్యంలో నడవడమే కష్టంగా ఉంది కాబట్టి మనం ఏమనుకుంటామంటే శక్తి తగ్గిపోయింది అనుకుంటాం శక్తి తగ్గిపోలేదండి శక్తి అనంతం అది అదేం తగ్గిపోదు కానీ మన కాళ్ళకి అంతకంటే ఎక్కువ శక్తిని తమలో విడుచుకోలేని స్థితి వచ్చింది కాళ్ళ పరిస్థితి మార్పు వచ్చేసింది అని అర్థం దేహం మారుతుంది శక్తి మారుతుంది సో దేహం కంటికి కనపడుతుంది దేహముందు ప్రకటమయ్యే శక్తి కంటికి కనపడదు ఇదంత ఇప్పటిదాకా నేను చేసింది వివేకం కారు పెట్రోలు వివేకము అని హెడింగ్ పెట్టుకోవచ్చు దాన్ని అలాగే దేహ దేహి వివేకం దేహము దేహి దేహము కలవాడు అంటే దేహమునందు ప్రకటమయ్యే తత్వము అది దేహం అది ఏమిటో తర్వాత చూద్దాం లేకపోతే దేహ అనే పదం బదులు శరీర అనే పదం మీరు వాడితే శరీరము శరీరీ ఈ పదాలు చాలా ఇంట్రెస్టింగ్ పదాలు దేహము అనే పదం ఎందుకు వాడారంటే దిహ ఉపచయే అంటే వీడు వీడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ లైఫ్ను మనస్సులో పెట్టుకుని దేహము అనే పదాన్ని వాడారు మన జీవితంలో సగభాగం మొదట యాభై ఏళ్ళు మనస్సులో పెట్టుకుని దేహము ఉన్నారు అంటే దేహం ఉపచయే అలా పెరుగుతూ ఉంటుంది ఉపచయం అంటే పెరగడం చుట్టూ ఉన్నటువంటి క్యాలరీస్ అన్నింటినీ కూడా పోగేసుకుని ఇలా పెరుగుతూ ఉంటుంది శరీరం అంటే శీర్యమయ్యేది శిథిలమయ్యేది ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్లో దేహం అనాలి సెకండ్ హాఫ్లో శరీరం అనాలి అందు గురించేనేమో ప్రారంభంలో దేహినోష్మీన్యథా దేహే అన్నాడు ఇక్కడికి వచ్చేప్పటికి దేహం అని వదిలిపెట్టేసి శరీరం వల్ల పట్టుకున్నాడు కొంచెం ముందుకు వెళ్ళేప్పటికి దేహ శబ్దాన్ని శరీర శబ్దంతో రిప్లేస్ చేశాడు సో మొత్తానికి బాడీ అని శరీరము శరీరి ఈ రెండింటికి వివేకము దేహ దేహి వివేకము శరీర శరీరీ వివేకము ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన జీవితంలో ఇక్కడ ఇక్కడ ఫార్ములేషను గీత యొక్క ఫార్ములేషన్ గీత మీకేమీ మామూలుగా మీరు నిత్య జీవితాన్ని ఏ రకంగా మనం జీవిస్తూ ఉన్నామో ఆ జీవితాన్ని సమర్థించి ఇది బాగుందినైనా ఇలాగే జీవిస్తూ ఉండు దీంట్లోనే కొన్ని లాభం వచ్చి ఉపాయాలు చెప్తాను అలాగే గీత చెప్పదు గీత గీత అంటే ఇది సత్యనారాయణ వర్ధన్ కథలాగా ఉండదు ఉన్నమాట చెప్పాను ఏమో అనుకోకండి తప్పేనా కూడా చెప్పొచ్చు కానీ ఇక్కడ అలా ఉండదు సో సచ్చినృతం కథ ఉంటే ఎలా ఉంటుంది అయినా నువ్వు ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అంతా వేసుకుని అంతా ఉంచుకుని కులసగా ఉన్నావు కదా ఒక సిస్టమ్ నడిపించుకుంటున్నావు కదా దీంట్లో నీకు మరింత అభ్యుదయము అభివృద్ధి కలగాలంటే సత్యనారతం చేసుకుంటూ ఉండదు అని ఇక్కడ అలా ఉండదు కాబట్టి మీరు కొంచెం పాఠం యొక్క లక్షణం కూడా గమనించి ఉండదు ఎవరికే లేదో హెచ్చరిక చేస్తావి కొత్త ఇక్కడ పరిస్థితి ఏంటంటే జీవితానికి మూలంలో దోషము అజ్ఞానము ఉన్నది ఇక్కడ జీవితాన్ని సపోర్ట్ జీవితం నడుస్తున్న తీరుని సమర్థించరు దాన్ని వ్యాలిడేట్ చేయరు దాంట్లో ఉండే దోషం దాన్ని విశ్లేషణ చేస్తారు సో నీ జీవితంలో ఒక మౌలికమైన దోషము కలదు ఏమిటి దోషము అంటే చూడు సమావేశం ఇక్కడ ఉన్నది సమావేశం అంటే రెండింటి యొక్క ఒక చోటకి చేరుంటా రెండు ఒక చోటకి చేరడం సమావేశం ఈ రెండింటిలో ఒకటి జడము రెండవది చేతనము కారు దగ్గర కూడా ఒకటి జడ పదార్థం అయితే ఇంకోటి శక్తి అయినట్టుగా ఇక్కడ ఈ దేహం సందర్భంలో ఒకటి జడము రెండవది చేతనము ఒకటి పరిచ్ఛిన్నము రెండవది అపరిచ్ఛిన్నము అంటే అనంతము ఒకటి కంటికి కనబడేది చేత్తో పట్టుకోవచ్చు రెండవది కంటికి కనబడదు చేత్తో పట్టుకోలేవు నువ్వు దాన్ని మనస్సుతో కూడా భావన చేయటం సంభవం కాదు అని అది యాడ్ చేయండి ఎలాగో తర్వాత చాలా విడ్డూరంగా ఉంది ఈ పరిస్థితి సో ఇక్కడ ఒక ఒక లిమిటెడ్ ఒక పరిచ్ఛిన్నం ఈ లక్షణాలన్నింటినీ కలుపుకుని ఒక పదంలో పెట్టుకున్నాం ఒక పరిచ్ఛిన్న పరిచ్ఛన్నమైనది ఒకటి ఉంది అపరిచ్ఛిన్నమైన అనంతమైన తత్వము మరి ఉన్నది ఈ పరిచ్ఛిన్నమైన దానికి పేరు ఒకటి పెట్టాం ఏమిటో పేరు శరీరము ఈ శరీరంలో ప్రకటమవుతోంది కాబట్టి ఆ అనంత తత్వానికి ఏదో పేరు పెట్టచ్చు దాన్ని ఓ దృష్టికోణంలో బ్రహ్మ మరో దృష్టికోణంలో ఇంకోటి అనొచ్చు మరోట అనొచ్చు మరోట అనొచ్చు ప్రస్తుతానికి దానికి ఏమైనా పేరు పెడదామంటే ఈ శరీరంలో ప్రకటన అవుతోంది కనుక దీనికి సంబంధించిన పేరే పెడదాం శరీరీ అని పేరు శరీరీ ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమావేశమే వ్యక్తి మనిషి మనిషి అంటే ఏమిటండి శరీరము శరీరీ రెండింటి యొక్క సమావేశం మనిషి ప్రకృతి పురుష శరీరము శరీరీ ఇప్పుడు బాగా ఉంది కదా దీంట్లో సమస్య ఏమిటి సమస్య అంతా అక్కడే ఉంది శరీరము శరీరీ యొక్క సమావేశంలో శరీరము యొక్క ధర్మాలను ధర్మం అంటే ప్రాపర్టీస్ క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎట్రిబ్యూట్స్ వాటిని శరీరిపై ఆపాదించరాదు కారు చెడిపోయిందంటే పెట్రోల్ చెడిపోయిందని అర్థం కాదు పెట్రోల్ని మీరు బాగు చేయించక్కర్లేదు కారుని బాగు బట్టి శరీరము య ధర్మాలని శరీరీ ఆపాదించరాము ఇప్పుడు కొత్తగా కారు బయటకొచ్చింది ఏది షోరూమ్లోంచి బయటకు వచ్చింది అది కారుకి జన్మ కారుని స్క్రాప్ డీలర్గా అమ్మేసినాము అది మన దేశంలో చేయరు అలాంటి దాన్ని ఏదో ఇటు ముడి అటు ముడి అలా నడిపిస్తూనే ఉంటారు దాన్ని అమ్మడం అనే మాట లేదు పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక తీసేయండి రా బాబు ఆ కార్లు అంటే పెద్ద యుద్ధం చేసేసి మొత్తానికి సుప్రీంకోర్టులో ఇష్యూ అది సుప్రీంకోర్టులోకి కార్కు పదిహేను ఏళ్ళ కారు వేళ్ళు తీసేయాలా తీసేయకూడదా అన్నది సుప్రీంకోర్టు డిసైడ్ చేయాల్సిన విషయం ఉండదు ఇట్ ఇట్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ సుప్రీంకోర్టు ఏది డిసైడ్ చేయాలి ఏదో కాన్స్టిట్యుషనల్ ఇష్యూస్ అలాంటి వాటిని డిసైడ్ చేయాలి కానీ పదిహేను సంవత్సరాల లారీలు కార్లు ఈ రోడ్డు మీద ఉండాలా అక్కర్లేదా దీనికోసం సుప్రీంకోర్టు ఏంటండే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే దాంతో ఏమైపోయింది కోర్టు యొక్క అటెన్షన్ అంతా ఈ ఈ పనే కారులో సిలిండర్ పెట్టాలా పెట్రోల్ పోయాలి ఇదే పని కోర్టుకి కోర్టుకి మరో పనే లేదు దాంతో అసలు వ్యాపారాలన్నీ ఆగిపోతాయి పనులండి సో కారు దానికి స్క్రాప్ డీలర్ అమ్మేస్తే అది కారు యొక్క నాశము కారు యొక్క మరణము అని ఇప్పుడు కారు పుట్టినప్పుడు పెట్రోల్ పుట్టిందండి కారు మరణిస్తే పెట్రోల్ మరణిస్తుందండి శక్తి ఎక్కడికి పోతుంది అదేవిధంగా కానీ మనం ఏం చేస్తున్నాం కాదు దగ్గర మీరు ఇంత చక్కగా దాన్ని బాగా అవగాహన చేసుకున్నారు దేహాన్ని తప్లై చేసి చూడండి నేను పుట్టాను నేను మరణించబోతున్నాను ఇప్పుడు ఈ నేను అనేది ఈ నేను అనే పదాన్ని ఈ రెండింటి సమావేశం ఉంది ఇక్కడ ఈ రెండింటిలో ఎటువైపు ఈ నేను మొగ్గు చూపాలి రెండు రెండు ఉంటే నేను లేదు దాంట్లో డౌట్ ఏం లేదు ఇక్కడ మీకు ఫార్ములా ఏమిటంటే ఈ నేను అనేది ఈ జడమైన దేహం వైపు మొగ్గు చూపితే అంటే దేహాభిమానము కలిగి నేను పుట్టాను పెరిగానో అని ఇలా దేహధర్మాలని తనపై ఆరోపించుకుని మరణ భయంతో బతుకుతూ ఉంటే దీని పేరే సంసారము అది దుఃఖము కాబట్టి దుఃఖం ఎక్కడి నుంచి వచ్చిందంట ఇప్పుడు అజ్ఞానం నుంచి వచ్చిందండి మన అవివేకం నుంచి వచ్చింది దేహానికి దేహికీ ఉండే మౌలికమైన తేడాన్ని గుర్తించలేకపోవడం చేత దుఃఖం వచ్చింది ఈ ఈ దుఃఖం ఇందుకు వస్తే బ్రహ్మానుభూతిలో ఓ మాట ఉంది చిన్న కథ ఉంది ఓ మహాత్ముడు రైలు ఎక్కాడు ఆ రైల్లో ఆయనకి కూర్చుందుకు చోటు ఇవ్వలేదు వాళ్ళు ఏదో ఏమన్నా ఆ రైల్లో రాత్రిపూట మాకు మా చోటు మాది మేము మహాత్ముడికి ఇస్తే మేమే కలపడతామని ఎవడిస్తున్న సమస్య వాడికి ఉంటుంది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆయనకి చోటు ఇవ్వలేదు చోటు ఇవ్వకపోతే ఆయన చోటు ఇవ్వండి అని అడిగారు అడిగితే వాళ్ళు ఏమోనో ఆ విలవా విలవా ఈ సాధువు పనేం లేదు టికెట్ కొనో నువ్వు అంటో ఏదో ఆయన అవమానం చేశారు సరే ఆయన హరిద్వార్ వెళ్ళి రైలు ఢిల్లీలో బయలుదేరి హరిద్వారు వెళ్తుంది రాత్రి పదింటికి బయలుదేరి పొద్దున్న ఆరింటికి వెళ్తుంది హరిద్వార్ చాలా టఫ్ టైం పొప్ప ఆయన అలాగే ఓ మూల ఉదిగి కూర్చుని హరిద్వార్ రానే వచ్చింది హరిద్వార్ వస్తే ఇంక సమస్య ఉంది దిగేరు హరిద్వార్లో ఓ మహాత్ముడికి కలవడానికి వెళ్ళారు కొంచెం మనస్సులో శరీరం అలసట ఉంది మనస్సుకు కూడా కొంత ఖేదం ఉంది ఆయనలో ఎందుకంటే వీళ్ళు అవమానం చేశారనేటువంటి ఖేదం ఉంది ఆ మహాత్ముడు ఏమిటో ఇలా కిన్నుడవై ఉన్నావేమే అని అడిగారు ఇలా రైల్లో అవమానం చేశారండి అంచేత కిన్నుడనైనాను అంటే ఓ అలాగా అని అంటారు ఆ మహాత్ముడు అప్పుడు ఈయన ఏమైనా ప్రశ్నిస్తారంటే ఇటువంటి అవమానం జరిగిన సందర్భంలో మనం ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి అని ఒక ప్రశ్న వేస్తాం వేస్తే అప్పుడు చెప్తారు చూడు అవమానం కలిగిన సందర్భంలో నీవు దుఃఖపడ్డావా లేదా దుఃఖపడ్డాను అంటే ఈ దుఃఖానికి మూలంలో దేహాభిమానం ఉన్నట్లా లేక ఆత్మనిష్టం ఉన్నట్లా దేహాభిమానము కాబట్టి ఈ దుఃఖానికి కారణం అవమానించినవాడా నువ్వా దానికి ఒక దృష్టాంతం ఇచ్చారు దృష్టాంతం ఏంటంటే నువ్వు వెళ్ళి ఆ మున్సిపాలిటీ కుండీ ఉంటుంది చూడ మహాత్ములు ఇలాంటి దృష్టాంతాలే ఇస్తారు సో ఆ మున్సిపాలిటీ కుండీ ఉంటుంది చూడండి దాంట్లో కూర్చున్నావు అనుకో అప్పుడు ఏమవుతుంది అందరూ ఆ ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకొచ్చి నేను అంతే కదా అది వాళ్ళ తప్ప నీ తప్ప నీ తప్పే అలాగే నేను దేహంలో ఎవడు కూర్చోమన్నాడు దేహమే నేనని అనుకోవడం పేరు అనమాట నువ్వు దేహమే నేనని నువ్వు అనుకున్నావు కాబట్టి దేహాన్ని దేహాభిమానంతో ముందుకు అడుగు వేసావు వాళ్ళు అవమానించారు వాళ్ళు పాపం నీ ఆత్మస్వరూపాన్ని వాళ్ళు అవమానించలేదు ఎందుకంటే నీ ఆత్మస్వరూపం వాళ్ళకు కూడా ఆత్మేది కాబట్టి దాన్ని వాళ్ళు అవమానించే ప్రసక్తే లేదు నువ్వు దేహాన్ని అడుగు ముందుకు వేసావు కాబట్టి వాళ్ళు నిన్ను అవమానించారు యు గాట్ వాట్ యూ డీజర్ దీంట్లో వాళ్ళ తప్ప ఎందుకు తప్పు నీదే అని చెప్పాడు తెలుసుకోదగ్గ విషయం అంటే అసమానం అలా చేయాలని కాదు దేహాభిమానం అన్నది అది మౌలికమైన అజ్ఞానం కాబట్టి ఈ అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఇప్పుడు శ్లోకం చూడండి నిత్యస్య శరీరిణ శరీరీ శరీరము అది తేడా శరీర శబ్దానికి దేహాన్ని వాడారనుకోండి ఇక్కడ సో శరీరీ అంటే శరీరంలో ప్రకటమవుతూ ఉండే ఆ తత్వం ఏదైతే ఉందో దానికి నాలుగు విశేషణాలు మూడు విశేషణాలు వేశారు ఏమిటి శరీరిన షష్ఠి ఏం విశేషణాలు మూడు వేశారో చెప్పండి నిత్యస్య అనాశినప్రమేయస్య మూడు విశేషణాలు వేశారు శరీరీ అంటే శరీరంలో ప్రకటమయ్యే తత్వం దానికి మనం పేరు పెడదాం ఆత్మాంతం తేలిగ్గా ఉంటుంది శరీరంలో ప్రకటమయ్యేటువంటి ఆ తత్వానికి ఆ శక్తికి ఆ శక్తి రెండు రకాలుగా ఉంది క్రియాశక్తి జ్ఞానశక్తి విజ్ఞానశక్తి రెండు రకాల శక్తి అది సో ఈ రెండు రకాల శక్తికి ఏమైనా పేరు పెడదాం మనం ఆత్మ అని పేరు పెడతాం కాబట్టి శరీరీ అంటే ఆత్మ అది దానికి మూడు విశేషణాలు నిత్యము అనాశి అప్రమేయము ఇంకా దేహము ఈ శరీరంలో ఏది ఏది తత్వము ప్రకటమైన దేహమున్నదే దానికి ఉపాధి పేరు పెడతారు ఉపాధిని ఎందుకు పేరు పెడతారంటే ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అసమానం నేను వ్యాఖ్యానం చేయక్కర్లేకుండా ఉపాధిని ఎందుకు పేరు పెట్టారంటే మామూలుగా మీకు వివేకం తెలుస్తూ ఉందనుకోండి కారు కారే కారులో ప్రకటమయ్యే శక్తి శక్తియే రెండింటికి కన్ఫ్యూషన్ లేదు అంటే కారు యొక్క ధర్మాలని మీరు ఆ శక్తి మీద ఆరోపించరు అప్పుడు కారుని ఉపాధి అనరు ఉపాధి అనరు కానీ మీరు బై మిస్టేక్ కారు యొక్క ధర్మాలని ఆ శక్తి మీద ఆరోపిస్తే దాన్ని ఉపాధి అన్నారు ఉపాధి అనే పదానికి దోషం దోషం వచ్చేసింది చూడండి కారు ధర్మాలని కారు కట్టపెట్టారు కానీ కారు కారు ధర్మాలని శక్తిగా ఆపాదిస్తే ఇప్పుడు తాటి చెట్టు కింద నిలబడే మంచినీళ్ళు తాగితే వాడు కళ్ళు త్రాగాడు అని అంటారు ఏ ఈ క వాడు త్రాగింది నీరు కదా ఈ కళ్ళు మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆ తాటి చెట్టు నుంచి వచ్చింది వీడికి తాటి చెట్టుకి సంబంధం లేదు కదా అంటే వీడు పక్కన నిలబడ్డమే వీడు చేసిన పడుతుంది సో ఆ విధంగా కారులో ప్రకటన అయింది కనుక కారు ధర్మాలన్నీ దాన్ని ఎత్తిమీద వేసాం దీన్ని ఆరోపించడము అంటారు ఈ విధంగా ఆరోపించిన సందర్భంలో మాత్రమే దానికి ఉపాధి అని పేరు సో ఇప్పుడు దేహధర్మములైన పుట్టుక నాశము అనేవి మీరు ఆత్మయందు ఆరోపించి మీరు అలా ఆరోపించారు ఈ దేహమునకు ఉపాధి అని పేరు ఉపాధి మాట ఇక్కడ రాలేదు నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఈ దేహము అనే ధర్మాలు ఏం చెప్పారు ఇక్కడ ఒక ధర్మం ఏమిటంటే మూడు ధర్మాలు చెప్పారు ఉపాధికి దేహ ధర్మాలు మూడు చెప్పారు ఏమిటో గుర్తుపట్టగలరా మీరు ఆ మూడు ధర్మాలను అప్పుడు చూడండి ఆత్మకి శరీర ఆత్మకి మూడు చెప్పారు నిత్యస్య అనాశిన అప్రమేయస్య దేహానికి మూడు ధర్మాలు చెప్పారు ఏమిటో గుర్తుపట్టగలరా ఒకటి అంతవంత రెండు ఇమే అది రెండవ ధర్మం మూడు బహువచనం బహువచనం ధర్మం బహువచనం ధర్మం శరీరిన ఏకవచనం దేహ బహువచనం అంటే అర్థం ఏంటి కార్స్ ది పవర్ ఆఫ్ ది కార్స్ అని అంటే కార్స్ బహువచనం పవర్ ఏకవచనం అంటే అర్థం ఏంటి కార్స్లో మటుతే నానాత్మము భేదము ఉంటుంది ఆ పవర్లో భేదము ఉండదు ఒక ధర్మం రెండవది అంతవంత అంతమొగుట నాశనం ఒకట అది శక్తిలో ఆ ఆత్మ ఎందు ఉండదు అనాశిన అది అనాశ అయితే ఇది మూడవది ఆత్మ అప్రమేయము ఏమిటో చెప్తాం మీకు అరేస్ దేహములు ఈమె కంటికి కనబడతాయి దృశ్యము ఆ శ్లోకం ఎంత స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో స్ట్రక్చర్ని పట్టుకోవడంలో శంకరులు చాలా అద్భుతంగా ప్రజ్ఞ చూపిస్తారు కాబట్టి దేహాలకి ఉపాధులకి మూడు ధర్మాలు దేహము ఉపాధి దానికి మూడు ధర్మాలు బహువచనంలో ఓ ధర్మం ఉన్నది ఇమే రెండవ నానాత్వము ఇమే దృశ్యత్వము అంతవంత వినాశిత్వము అని మూడు ధర్మాలు ఉంటాయి దానియందు సమావేశమవుతున్నటువంటి ఆత్మతత్వమును మూడు నిత్యము అవినాశి అపదాలేట చూద్దము అప్రమేయము ఇంత తేడా ఉంది అంటే ఫైనైట్ ఇన్ఫైనైట్ ఒకచోట సమావేశమైనప్పుడు వి కన్ఫ్యూస్ బిట్వీన్ ది టూ ఫైనైట్కి ఇన్ఫినైట్కి మధ్యలో కన్ఫ్యూషన్ అంటే ఈ పరిచ్ఛన్నమైన దేహము యొక్క ధర్మములను ఆత్మ ఎందు ఆరోపిస్తున్నావు అంచేతనే దేహము యొక్క ఇప్పుడు చెప్తారు ఏంటంటే దేహము దేహోన జానాతి అంటారు రమణ భగవాన్ తర్వాత ఏమన్నారు అనవసరం చాలా పెద్ద మాటది దేహోన జానాతి దేహమునకు ఏ కంప్లైంట్స్ ఉండవు దేహమే నేను అనుకున్న వీడికి ఉంటాయి కంప్లైంట్స్ అసలు వీడి దేహం అని ఎవడనుకోమన్నాడు ముందు ఏమండర్ వన్ నెంబర్ టూ దేహమునకు కాంప్లెక్సెస్ ఏముండవు ఇప్పుడు లావుగా ఉన్నారనుకోండి ఐఎమ్ ఫ్యాట్ ఐఎమ్ గ్లీ అని దేహం అందావు బాడీ డజన్స్ ఆ దేహమే నేను అనుకున్న వీడు హీ ఫీల్స్ బ్యాడ్ అబౌట్ హీ ఫీల్స్ అన్హాపీ అబౌంటుంది కాబట్టి దేహమునకు సంసారం లేదు దేహమునకు దుఃఖం లేదు దేహము ఆ దేహమునందు అభిమానము గల నాకు ఆ దేహమును బట్టి దేహాభిమానాన్ని బట్టి సంసారము దుఃఖము ఇతర కాంప్లెక్సెస్ ఇవన్నీ వచ్చిపడ్డాయి కాబట్టి మనం కొని తెచ్చుకున్నాం వీటినే మనము అజ్ఞానం చేత కొని తెచ్చుకున్నాం మనిషి ఆపనే చేస్తూ ఉంటాడు హాయిగా ఉంటాడు హాయిగా ఉన్నవాడు హాయిగా శాంతిగా ఉన్నవాడు శాంతిగా ఉండడు ఏదో ఏదో వాడి బుర్రలో ఏదో ఒక ఐడియా పుడుతుంది అది తులిచేస్తూ ఉంటుంది ఐడియా అప్పుడు రోడ్డు మీదకి వెళతాడు ఈ ఐడియాని సాకారం చేసుకోవడం రోజు వెళ్ళి దాని దాంట్లో తల బొత్తు కట్టుకుని వెనక్కి వచ్చి మనస్సు అశాంతిగా ఉంది ఏం చేయాలి అని ప్రశ్నిస్తాడు ఆ మనసు అశాంతి ఎందుకైంది నువ్వు రోడ్డు మీద మీద అయింది రోడ్డు మీద కూర్చుంటే అశాంతి లేదు కదా ఇక్కడ రోడ్డు అంటే సంసారం ఇల్లు అంటే ఆత్మ అలాగా మూలిక కాబట్టి ఈ ఈ వివేకాన్ని మనం కోల్పోయి సో పరిచ్ఛిన్నమైన జడవస్తువు యొక్క ధర్మములను దాంట్లో ప్ర ప్రకటమవుతూ ఉండేటువంటి అనంతమైన ఆత్మతత్వమునందు ఆరోపించి కూర్చున్నాము ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా చెప్పండి వెరీ ఫైర్ క్వశ్చన్ నేను మీరు అంటున్నారు ఈ నేను అన్న దాంట్లో జడమైన దేహం ఉందా ఉంది చెప్తే నేను ముందుకు వెళ్తాను మీరు ఊరికి ముందే లేదని చెప్పారు అనుకోండి నా స్కీమ్ అంతా కూడా ఒక ల్యాబ్స్ అవుతుంది అవును మళ్ళీ కొత్త స్కీమ్ ఏదో పెట్టాల్సి ఉంటుంది ఓకే గుడ్ యు ఆర్ లైఫ్ ద స్టూడెంట్స్ తర్వాత ఈ నేను అనే దాంట్లో విజ్ఞానశక్తి క్రియాశక్తి యొక్క సమావేశం ఒక ఒక పవర్ కాన్షియస్ బియింగ్ అండి మనిషి అంటే కాన్షియస్ బియ్యంగ్ చైతన్యం ఆ చైతన్యం అంటే ప్రాణం ఉంటుంది దాంట్లో జ్ఞానం ఉంటుంది అది చైతన్యం అంటారు సో ఈ ప్రాణము జ్ఞానము రెండింటి యొక్క మూలమునకు చైతన్యం అని పేరు ఆ చైతన్యం మీలో ఉందా లేదా ఈ నేనులో చైతన్యం ఉందా లేదా ఉంది ఈ నేనులో ఉన్న దేహము జడము నేనులో ఉన్న చైతన్యం చైతన్యం ఏమండ ఎంత తేడా ఉందో చూడండి ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కన్ఫ్యూజ్ అవ్వడం న్యాయమా కాదా న్యాయం కాదు ఇంత క్లియర్గా డిస్టింగ్క్షన్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవడానికి వీలు అవునండి యూ యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ది టూ బట్ ఈస్ దేర్ కన్ఫ్యూషన్ ఆర్ నాట్ దెరీస్ కన్ఫ్యూషన్ దేహమే నేనని వీడు అనుకుంటాడు దేహమే నేననుకుని కన్ఫ్యూజ్ అవుతాడు కన్ఫ్యూజ్ అయ్యి నేను ఫలానప్పుడు పుట్టాను అంటాడు ఫలానా అప్పుడు అంటే తప్పు లేదు తప్పు ఉంది బట్ తప్పులేదు తప్పు ఉంది వీడు పుట్టలేదు కదా దేహం కదా పుట్టింది పోనీ పర్వాలేదు రెటస్ అకామిడేటెడ్ కానీ పుట్టే పుట్టేను అనుకుంటే తప్పు లేదు పోనేదో అనుకుంటే అనుకున్నాడు కానీ మీరు పుట్టుకాని ఎప్పుడైతే అన్నారో మీరు దేహాభిమానాన్ని బలం చేసుకుంటున్నారు దానివల్ల మీరు ఎవళ్ళకే అపకారం చేయట్లేదు మీకు మీరే అపకారం చేసుకుంటున్నారు అస్తమానం ఆ పుట్టినరోజు ఇలా గుర్తుపెట్టుకుంటూ ఉండటం నేను ఫలానప్పుడు పుట్టాను ఫలానప్పుడు పుట్టాను ఫలానప్పుడు పుట్టాను తర్వాత ఈ మధ్యకాలంలో పుట్టినరోజు పిచ్చిని పూర్వం ఉండేది కాదు పాపం వాళ్ళు ఎరగరు అలా అమాయకంగా ఉండేవారు ఈ మోడర్నిటీ ఏం చేసిందంటే పుట్టినరోజు అనే పిచ్చిని బాగా ఇదొక ఇదొక మ్యాట్నెస్ బాగా వ్యాప్తి చెందించారు నా పర్సనల్లీ నేను మా ఇంట్లో ఎవరు పుట్టినరోజు అనే మాట అంటూ ఉండగా వినలేదు ఎవరికి అంత అంత స్థిమితం కూడా ఉండేదో మరి ఏమిటో వాళ్ళు అలా జీవించారు పెద్దవాళ్ళు కానీ పిన్నలు కానీ ఫలానా అప్పుడు పుట్టారు ఇది పుట్టినరోజుని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు ఇప్పటికీ అసలు మా అమ్మగారిలో మా మా అమ్మగారిని అని నాకు అనిపిస్తుంది ఏమే అమ్మ ఎప్పుడు నాకు ఒక్కరోజు కూడా పుట్టినరోజు ఎందుకు చేయలేదు అని నిలదీద్దామా అనిపిస్తుంది నిలదీ నేను నిలదీశాను అనుకోండి ఆవిడ బాబా ఏం చెప్తుంది సమాధానం ఏమోనైనా నాకు చాలా హడావిల్లో ఉండిపోయాను నాకు జీవితం అంతా హడావిల్లోనే గడిచిపోయింది నేను ఆ గుర్తు రాలేదురా నాకు ఏమనుకోకపో అని చెప్పింది ఇంకేం చెప్తున్నా ఈ మోడర్నిజంలో వచ్చిన ఏమిటంటే ఆ రకమైన అమాయకత్వం అమాయకత్వాన్ని సమాధి చేసేసింది మోడర్నిజం వచ్చింది ఇట్ ఈస్ గాన్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ గాన్ ఇప్పుడు ఇంకా పిల్లకి ఆ ఆ ఈ రావు కానీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటూ మొదలు దీనికోసం కొన్ని టీవీ ఛానల్స్ పని కట్టుకుని దాన్నే ప్రచారం చేశాయి నువ్వు పుట్టినరోజు వాడు పుట్టినరోజు వాడి పుట్టినరోజుకి నువ్వు హ్యాపీ బర్త్డే ఇదే పెద్ద వ్యామోహం మనం పెద్దవాళ్ళు వివేకవంతులు కూడా ఈ వ్యామోహంలోనే పడుకుంటు ఉంటాం ఓ తప్పే ఉందండి పుట్టినరోజు తప్పేమీ లేదు ఇంట్లో నాకు వచ్చిన నష్టమేం లేదు నా పుట్టినరోజు మీరు ఏదైనా చేసుకుంటే నాకు లాభమే కూడా ఓ రకంగా నష్టం లేదు పండవ పరకం నాకు వస్తుంది లాభమే కానీ నష్టం లేదు కానీ మనం పొరపాటు చేస్తున్నాం ఎందుకంటే అజ్ఞానము దృఢపడేది ఆ విధంగానే దృఢపడుతుంది అజ్ఞానం సడలాలంటే నేను పుట్టలేదు అని అనుకోవాలి అని అనుకోవడం కాదు అని తెలుసుకోవాలి అని ఫీల్ అవ్వాలి నేను పుట్టలేదు నాకు పుట్టుక లేదు నేను మరణించబోటలేదు ఇది ఇది సత్యం ముందు ఈ సత్యాన్ని ముందు ఆచరణలో పెట్టమన్నారు దీన్ని సైకాలజీ ఒకటి ఉంది యు ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ నేను పుట్టలేదు నాకు మరణము లేదు అది అసలు అది ఊహ చేస్తే ఎలా అనిపిస్తుందండి మీకు అసలు ఆ మాట ఆ వాక్యాన్ని మీరు ఊహిస్తే ఎలా ఉంది మీకు అసలు మీరు ఊహించి చూడండి ఇంటికి వెళ్ళి నేను పుట్టలేదు నేను మరణించబోవటలేదు అని మీరు పూజ ప్రేమగా దాన్ని ఆ ఆ వాక్యాన్ని భావన చేసి చూడండి శ్రీకృష్ణుడు అలా చెప్పాడని దానికి జోడించండి శ్రీకృష్ణుడు చెప్పిన మాట నువ్వు పుట్టలేదయా నువ్వు మరణించబోవటలేదు భావన చేసి చూడండి ఎంత ఎంత ఫ్రీడమ్ మీరు ఫీల్ అవుతారో యూ జస్ట్ యు కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యు హీల్ ఇట్ యువర్ కనుక నేను పుట్టలేదు నేను మరణించబో పుట్టలేదు నా వచ్చిన బాధ ఏంటంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు శాస్త్రం చెప్తుంది శంకరుడు చెప్తున్నారు బట్ స్టిల్ మనకు కూడా డౌట్ లేదు మనకు కూడా శ్రద్ధ ఉంది మనకు కూడా ప్రేమ ఉన్నది ఆ జ్ఞానం ఉందో బట్ స్టిల్ ఆ జ్ఞానము ఎస్ నాదిస్ ఐ నో ఇట్ అని చెప్పగలిగేటువంటి ఆ ధైర్యం మనకి ఇంకా రాల ఎందు చేత రాలేదంటే దేహాభిమానం ఇంకా మన వెంటాడుతోంది ఎలాగ ఇది పోవటం అంటే యు మేక్ ఇట్ యుక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ నేను పుట్టలేదు నేను చావబోవటలేదు యు బిహేవ్ లైక్ దాట్ యు బిహేవ్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ యు నాట్ బోర్న్ అండ్ యూఆర్ నాట్ గోయింగ్ పుట్ యు బిహేవ్ లైక్ దాట్ దెన్ You You will start realizing the truth. You fake it till you make it. till make we కానీ మనం ఏం చేస్తాం డూ ది అపోజిట్ నేను ఫలానాప్పుడు పుట్టాను అదిగో పుట్టినరోజు వస్తుంది పుట్టినరోజు నాడు ఇది చేయాలి అది మీరు పుట్టి నేను ఫలానప్పుడు పుట్టాను అని మీరంటే వెంటనే వేదంలోని కర్మకాండ మీకు ఒక కర్మని చేయమని ఆదేశిస్తుంది వేదంలో వేదం మీకు ఫలానప్పుడు నువ్వు పుట్టేవని చెప్పదు నీకు పుట్టుక గలదు అని వేదం చెప్పదు పైగా నీకు పుట్టుక లేదని చెప్తుంది మేడం కానీ నేను పుట్టాను అని మీరు నిర్ధారణ చేసుకుంటే ఓకే పుట్టావా అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేస్తాను వెయ్యో పదివేలో ఖర్చు పెట్టి పార్టీ చేద్దాం అనుకుంటున్నాను వద్దయా అలా అనవసరం తప్పది పుట్టిన ఎలాగో పుట్టాను ఎలాగో ఉంటున్నావు కనుక ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక పట్టుదలలో ఎలాగో ఉన్నావు కనుక ఆ రోజుని ఆయుష్య హోమం చేసుకో అగ్నిని వేల్చి రెండు చెంచాలు నెయ్యి ఓ మంత్రం చెప్పి అగ్నిలో వేసి స్వాహాని నమమాను కనీసం పుట్టినరోజు నాడైనా ఆ పని చెయ్యి పుట్టేనని అంటున్నావు కనుక అని ఒక తాయిలం కూడాను దానికి ఆ హోమానికి హోమం చెయ్యి అంటే వీడు చేయడని ఆయుష్య హోమం చెయ్యి అంటే పుట్టాడు అనగానే మరణ భయం ఉంటుంది దాని వెనక్కాలే ఉంటుంది అది ఒకప్పుడు ఎక్స్ప్లిసిట్గా ఉండొచ్చు ఇంకొప్పుడు ఇంప్లిసిట్గా ఉండొచ్చు అంటే ప్రకటమవుతూ ఉంటుంది లేకపోతే అప్రకటంగా ఉంటుంది కాబట్టి ఆ మరణ భయం అనేది ఒకటి ఉంది కదా కాబట్టి వాడుకో తాయిలం తా తైలం అంటే తెలుసు కదండి చాకలెట్ లాంటిది ఏమిటంటే నువ్వు హోమం చేస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుంది ఆయుర్దాయం పెరుగుతుందో తగ్గుతుందో నేను మీకు నిన్న చెప్పానుగా టైం క్లాక్ ఉదాహరణ రికార్డు పెరుగుతుందో తగ్గుతుందో అది ఎలాంటివి వీడు హోమం చేస్తాడు దానికి హోమం చేయంటే చేయడం ఆయుష్య హోమం చేయ అంటే చేస్తాడు శ్రీ హోమం చేయమంటే చేస్తాడు సంపదనిచ్చే హోమం చేయమంటే చేస్తారు హోమం చేయాలంటే అదేమిటండీ కాబట్టి ఆయుష్య హోమం చేయి సపోజ్ మీరు వివేకవంతులై ఏమంటే ఆయుష్య హోమం చేయమంటారు ఏమిటి నన్ను నా నాకు పుట్టుక కదా అని మీరు అన్నారనుకోండి అప్పుడు వేదం ఏమంటుందంటే చిరంజీవ శుభం భూయాత్ నీకు పుట్టుకలేదు అయితే మరి నేను ఇప్పుడు ఆయుష్య హోమం చేయాలి అక్కర్లేదు అది సెటిల్ చేసుకో నీకు పుట్టుక లేదు నీకు సాగు కూడా హోమం చేయొద్దు అని నువ్వు పుట్టలేదు నువ్వు చావు పోవలేదు అని చెప్తారు ఆయుష్భావం చేయొద్దని చెప్పరు మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు కట్టద్దని చెప్పరు ఏ ఏ కండిషన్స్ లో కట్టాలో గజెట్ లో వేస్తారు కానీ ఏ ఏ కండిషన్స్ లో కట్టర్లేదు అని అది ఒక తాత్పర్యంగా వేయరు మీకు నలభై యాభై లక్షల రూపాయలు ఆదాయం దాటితే ట్యాక్స్ కట్టాలి పది కట్టాలి యాభై ఇరవై పర్సెంట్ వేస్తారు తొంభై వేలు ఆయుర్దాయం కలవారు ట్యాక్స్ కట్టనక్కర్లేదు ఎనభై వేలు కట్టనక్క అలా వేరు అలాగే కర్మకాండ మిమ్మల్ని కర్మల్ని చేయమని చెప్పడం కోసం వచ్చింది కానీ చేయొద్దని చెప్పడం కోసం రాలేదు కాబట్టి కర్మకాండ మీరు పుట్టారని చెప్పట్లేదు ఒకళ్ళు అడిగారు నన్ను అందుకోసం నేను చెప్పాను ఎందుకు ఆయుష హోమం ఎందుకుందని ఒక ప్రశ్న వేశారు అందుకోసం చెప్పాను కనుక వివేకమును సంపాదించుకో అంత ఈ వివేకాన్ని ఈ శ్లోకంలో బాగా చెప్పారు ఇమే అన్నారు చో ఇప్పుడు భేదాన్ని చూద్దాం ఇమే అంటే ఇవి ఇదం శబ్ద ప్రయోగం చేశారు వేదాంతంలో ఇదం శబ్దానికి చాలా ప్రధానమైన అర్థం ఉన్నది దాన్ని ఇదం శబ్దము యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో దాన్ని ఇదంతా అంటారు ఇదంతా ద స్టేటస్ ఆఫ్ బీయింగ్ దిస్ అంటే దిస్ ఇదంతా అసలు దిస్నెస్ అంటే ఇది అని కనుక మీరు దేన్నైనా నిర్దేశించే ఛాన్స్ ఉంది అంటే దేనైనా సరే ఇది అని మీరు అన్నారంటే అది మీరు కాదు ఇంకా ఎందుకంటే మీరు ఇది అవుతారా లేకపోతే ఇదిని చూచివారు అవుతారా ఇదిని చూచివారు అవుతారు కానీ ఆ ఇది మీరే అవ్వరు అని తర్వాత ఇంకోటి సూక్ష్మంగా గమనించాల్సింది ఇది మీరే అయిపోయారు అనుకోండి మీరు ఆ ఇదిని చూచేవారుగా మిగిలి ఉండరు మీరు ఇది అయిపోతే ఇదిని చూసేవారుగా మిగిలి ఉండరు ఇది అయిపోతారు ఎందుకంటే దేన్నైనా చూడాలంటే దానికంటే విలక్షణంగా నిలబడి ఉండాలి పెర్సీవర్ అనేవాడు పెర్సీవ్డ్ కంటే సెపరేట్గా ఉండాలి అప్పుడే పెర్సెప్షన్ పాసిబుల్ అవుతుంది అంచేతనే కన్ను తనను తాను చూడలేదు కన్ను కన్నును చూడలేదు కన్ను కన్ను కాని దానిని చూస్తుంది సపోజ్ ఏదైనా ఏదైనా ఒక దాన్ని కన్ను చూసింది అనుకోండి ఇప్పుడు ఆ చూడబడింది కన్ను అవుతుందా అవ్వదు ఎందుకంటే ఆ చూడబడేది కన్నే అయితే కన్ను చూడలేదు ఇంకా కాబట్టి నేను చూస్తున్నాను అంటే నేను ఇది అన్నాను అంటే చాలు ఇంకా ఇంకా వేరే ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్ అక్కర్లేదు జస్ట్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ దిస్ enough to it is enough to establish that it is not i endukante this nenu avanu this this se outundi this nu chooche vaadu avtana gaane this se nenu kaanu ide confusion nenu cheppanu this ki this nu chooche vaadiki madhyalo confusion kabatti dehamo this outundaa nenu outundaa this దేహము దృశ్యము దృశ్యము కనుకనే జడము అనిత్యము వినాశి అనాత్మ ఆత్మ కాదు ఇంకా ఇంకా ఇంకా చాలా చెప్పచ్చు దాని గురించి చాలు అదొక్క రీజన్ చాలు ఇదం అని చెప్తే పదమూడవ ఇప్పుడు అనుకోకూడదు న్యాయంగా ఇదం శరీరం అని మొదలుపెట్టాడే ఇదం శరీరం దిస్ బాడీ ట్ దట్ వే దిస్ బాడీ డోంట్ మేక్ ఇట్ ఐ దాన్ని ఐ చేసి కూర్చోబెడితే అది మరి కన్ఫ్యూషన్ అయిపోయింది డోంట్ మేక్ ఇట్ ఐ దిస్ బాడీ ఇది వినడానికి చాలా సింపుల్గా ఉందండి చాలా సింపుల్ మాట దీని ఎంత సింపుల్ అంటే ఇది ఈ మామూలుగా వీధిలోకి ఇక్కడ పట్టుకునే తత్వం పాడడానికి వస్తారు వాళ్ళు కూడా పాడతారు దీన్ని అంటే అంత సింపుల్ అది పాపం శుద్ధ మాయకులు కూడా దాన్ని తెలుసుకోగలుగుతారు సో ఈ దేహము కట్టే వంటిదిరా గుట్టేది గిట్టేదిరా నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోరా అంటూ టింగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ విధులు పడతారు వెరీ సింపుల్ ఫ్యాక్ట్ కానీ దీని ఇంప్లికేషన్స్ వాట్ ఇట్ మీన్స్ టు మీట్ ఇట్ మీన్స్ టు మీ ఇస్ టు కాబట్టి అసలు దేహమును మీరు సాక్షిరూపంగా దర్శించారు అంటే ది హోల్ సంసార అప్పటికప్పుడు ఎండ్ అయిపోతుందంట ఎందుకంటే సంసారమంతా దేహమున చుట్టూ ఉంటుంది ఎంత ఎంత లోతు సత్యం అంటే ఇది జనులు అబ్బో ఇది మా వల్ల కాదు తర్వాత చూద్దాం అండి అనేసి పక్కకు పెడిపోతుంది చేతే లోకంలో చాలా మంది భగవద్గీత చదవరు భగవద్గీత చదివినా పన్నెండో అధ్యాయం చదువుతారు కొంత సగుణ భక్తి ఉంటుంది అధ్యాయంలో కూడా మళ్ళీ సగుణ భక్తి శ్లోకాలే చదువుతారు ఏవో కొన్ని ఉన్నాయి ఆ శగుణ భక్తిని చెప్పి అక్కడ మళ్ళీ ధ్రువం అచలం అని అక్కడ ఆత్మస్వరూపా అవి చదవరు రెండు శ్లోకాలు ఉన్నాయి ఆ రెండు చదవరం అద్వేష్ట సర్వభూతనా అవి చదవరం ఊరికే ఏవో కొన్ని మయ్యే మమన